అక్కటా నీ మాయ కగపడే జీవుడు ఎక్కువ తక్కువలివి ఏమీ తలపోయ్యడు గొందినున్న స్వర్గము కోరిపుణ్యముసేయును ఎందో తన వ్రాతఫలమెరుగడు సందడించి మరునాటి చవులకే కూడపెట్టు పొంది మింగిన కళ్ల పులుసర అప్పటి దేహ సంబంధపాలికే మనసు పెట్టు తప్పిపోయిన వార్ల తగులడు కప్పుకొనే కోకలకే కడగి చేతులు చాచు చిప్పిల తొల్లి చించి వేసిన వెన్నో ఎంచడు ఎదిటి గృహారామాలివే తన కాణాచను చదరి కలలోనివి చేపట్టడు వెదకు వైకుంఠపు విష్ణుమూర్తి కనేనని హృదయములో శ్రీవెంకటేశు చూడనెంచడు